ఇప్పుడు అమ్మగారు నా భర్త ఈ మధ్యన చాలా చికాకుగా తయారైనడు మంచివాడు మనిషి హార్డ్ వర్క్ చేస్తాడు నేనంటే ప్రేమ కలడు ఈ ఇబ్బంది పెడుతో ఇంట్లో కొంత కలహాన్ని సృష్టిస్తూ మనస్సుకి శాంతి లేకుండా చేస్తున్నాడు అని అన్నారు ఒక అమ్మగారు నాతో అందరూ నా దగ్గర వాళ్ళు కదా ప్రేమగా అలా మాట్లాడతారు తప్పేం కదా అంటే నేను అన్నాను వయస్సు ఎంత మీ వారి అంటే ఫార్టీ నైన్ మొన్ననే ఫార్టీ నైన్త్ బర్త్డే అయిందండి అంటే మీరు ఇంటికి వెళ్ళి ఒకసారి మిడిల్ ఏజ్ సిండ్రోమ్ అని గూగుల్లో ఉంది ఒకసారి చదవండి అని చెప్పారు అవి చది ఫోన్ చేశారు నాకు కలెక్టర్ ఇదే దిస్ ఈస్ ది థింగ్ అని చెప్పారు దిస్ ఈజ్ దాట్ ఐ జస్ట్ ఫిట్స్ లైక్ హ్యాండ్ ఇల్ గ్రోల్ దీస్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అంటే అప్పుడు నేను చెప్పాను దీనికి దేర్ ఆర్ టూ వేస్ట్ వెయిట్ వన్ మీరు కొంచెం సహనాన్ని కలిగిన ఉంట సో దట్ It gets, uh, uh, it gets a smooth end. Rundavadhe, meeru ayena kalishi vachhi vedaanta-klasan ne milto oan kada pa. It helps. Chala upakarashuna. Shibu konchha middle age syndrome ne cover chaita neke upakarashuna ince chala benign methods. Ne aakupathe, meer psychiatrist shrikelkelkelkelkelkelkelkel te ayena edo alparozole mulata dhe to racista da upakarashuna wala vesiku te sarpa. which I don't recommend. But if there is a syndrome in the brain, there is a syndrome in the brain, that is recommended. What happens, you try to resolve it with the usual uh, support systems to resolve the system. That's what happens. Problems are the same. Then, education, knowledge will uh, tell you what to do, and then you do that. Education will tell you what to do, పోవరు ఇంకొకటి లేదండి నాలెడ్జ్ నాలెడ్జ్ చేసిపోవాలి కాబట్టి తెలుసుకుని ఏం చేస్తారు అంత వెర్రి ప్రశ్న కానీ మరొకటి లేదు తెలుసుకుని ఏం చేస్తారని అలా ప్రశ్న వేయకూడదు ముందు తెలుసుకోవా తెలుసుకుంటే ఏం చే ఏదైనా చేసేది ఉంటే చేస్తారో ఏమీ చేసేది ఉండదు ఒకప్పుడు మిడిల్ ఏజ్ సిండ్రోమ్ ఉంది ఇట్స్ ఓకే ఇట్ ఈస్ బేర్ నాట్ ఎ బిగ్ డీల్ లెట్ అస్ జస్ట్ బేర్ వితిట్ పోతుంది అంతే దాంట్లో చేసేది ఏమి ఉండదు లేదా ఒకప్పుడు నోనో ఇట్ ఈస్ దేర్ అండ్ ఇట్ ఈస్ ఎబిట్ పెయిన్ఫుల్ అప్పుడు చేసేది ఉంటుంది కాబట్టి తెలుసుకోకపోతే ఎలాగా నాలెడ్జ్ ఇస్ పవర్ ఎనివే అవి చికీర్షితమర్థమనుతిన్ తర్వాచకం శబ్దం పూర్వం స్మృతు పశ్చాత్ తమర్థమనుతితిష్ట ఇది సర్వాన్నహ ప్రత్యక్షమేతత్ అవునా శృతుల్లో శంకరులు ఆ శంకరుల యొక్క దృష్టి చాలా విలక్షణంగా ఉంటుంది శంకరులకి బుద్ధుడికి చాలా తేడాగా ఉంటుంది అంటే సిమిలర్ ఉంటుంది తేడా ఉంటుంది ఇప్పుడు శబ్దము నుండే అని బుద్ధుడిని చెప్పమంటే ఆయన కూడా అదే చెప్తాడు శబ్దం నుంచే ఆయన ఎలా చెప్తాడు నువ్వు చేసే సృష్టి ఎలా వచ్చిందో చెప్పు నాకు నువ్వేం చేస్తున్నావు ముందు శబ్దాన్ని స్మరిస్తావు తర్వాత క్రియను ఆచరించి వస్తువుని సృష్టిస్తావు అంతే శబ్ద నుంచి సృష్టి వస్తుంది అంతే ఇదే శంకరుల్ని చెప్పమనండి ఆయన అలా చెప్తారు శృతులు అలా చెప్తున్నాయి స్మృతులు కూడా అదే విషయాన్ని ఉటంకిస్తున్నాయి మన అనుభవం కూడా అలాగే ఉన్నది అని చెప్తారు అంటే ఇద్దరికీ తేడాదే బుద్ధుడికి టైం లేదు ఏది శృతులు స్మృతులు వీటన్నింటినీ పోగేసి మోసుకొచ్చి పెట్టే టైం ఆయనకి లేదు ఆ పేషెన్స్ కూడా లేదు ఆయన ఎందుకంటే ఆయన అనుభవం ఎలా ఉందంటే శృతులు స్మృతులు అనేప్పటికీ వీళ్ళు అవసరమైనది వన్ పర్సెంట్ బరు బం బంధహేతువు మొత్తం అంతా పట్టుకొస్తారు శృతి అని వాడు మొత్తం శృతి పేరు మీద మొత్తం మహానారాయణ ఉపనిషత్తుతో సహా అంతా పట్టుకొచ్చి నేను ఇచ్చిన పెడతాడు ఇదిగో దాంట్లో యూ విల్ బీ సబ్మర్జ్డ్ డెల్యూజ్డ్ బై దాట్ స్మృతి అంటే ఇంకా గాయాజ్ఞ స్మృతి పరాశర స్మృతి స్మృతిలన్నీ పెట్టి నెట్టిమే పెడతాడు వాటికి ఇంకా పరస్పర సమన్వయం అన్నది సంభవమే కాదు దాని మీద కొంతకాలం కృషి చేసి దాని రహస్యం తెలిసి మీకు చెప్తున్నా వాటికి సమన్వయం సంభవం కాదు వివాహము ఎలా చేయాలి దాంట్లో ఏది ముందు ఏది వెనుక వివాహం అనగానేమి వివాహం అంటే ఏమిటి వైదిక కర్మ కదా అది వివాహం అంటే ఏమిటి మంగళసూత్రమును కట్టుటయా బెల్లం బెల్లమును జీలకర్ర బెల్లం నెత్తి మీద పెట్టుటాయా ఏది రెండింట్లో ఏది అంటే స్మృతికారులు చెప్పారు ఇది కాదు అది కాదన్నా ఈ రెండు కూడా కాదు ఇంకోటి ఉంద పాణి రుణేశ్వర పాణిన పాణిగ్రహణము అది వివాహం ఇప్పుడు ముహూర్తంలో అన్నీ చేయలేరు ముహూర్తం ఏదో ఒకటే చేయాలి ఆ టైంకి అన్నీ చేయలేరు మొత్తం పొద్దు నుంచి సాయంకాలం దాకా ఇలా ఎన్నెలా చేయొచ్చు ఆ టైంలో ఏది చేయాలి అని వాళ్ళ మీమాంస ఈ మూడు కూడా కాదు దేర్ ఈజ్ ఎ ఫోర్త్ వన్ కాళ్ళు వధు ప్రేక్షణము అని ఒకటి ఉన్నది ఓ మంత్రం ఉన్నది ఆ మంత్రం చెప్పి ఆమెను వీడు కళ్ళలోకి చూస్తాడు అంతవరకు ఓ తేనె ఒకటి పెడతారు అంతవరకు చూడలేదావిండి పెళ్లి చూపులు ఇలాంటివి ఏమి ఉండవు అప్పుడే చూడవు పెళ్లి చూపులు అన్నవి ఏమండి మరి ఆవిడ చూడక్కర్లేదా వీళ్ళని వీడు ఆవిడిని చూడాలంటే ఆవిడ వీడిని చూడాలి ఇవన్నీ ఉండవండి పెద్దవాళ్ళు చూసుకుంటారు పెద్దవాళ్ళు చూస్తారు తండ్రి చూసొస్తాడు అదే బాయ్ నీకు నేను మంచి అమ్మాయిని సెలెక్ట్ చేశాను చక్కగా ఉందమ్మా రా కూర్చో పెళ్ళి పలానా రా వచ్చి పెళ్ళి అడుగు అని చెప్తాడు అంటే అది సరేనండి నాన్నగారు చూసినప్పుడు సరిపడుతుంది తల్లి చూస్తుంది తల్లి తండ్రి చూసిన దానికంటే ఇంకా బాగా లోతుగా అధ్యయనం చేస్తుంది తల్లి అంతే ఇంకెవరూ చూసి పనిలేరు అప్పుడు మొట్టమొదటిసారి వీడు చూస్తాడు ఇప్పుడు మంత్రం చెప్పి చూస్తాడు తెర తీసేస్తాడు ఆవిడ కళ్ళలో చూస్తాడు పురోహితులు చెప్తాడు కాబట్టి ఏది వివాహం అంటే ఈ నాలుగింట్లో ఏది దీని మీద మీమాంసకరత్న ఆయన సన్నిధానం వారు చాలా గొప్ప పండితులే ఆయన ఏమన్నారంటే ఈ టాపిక్కి ఒక కొరకరాని కొయ్యి ఉన్నది అని చెప్పారు దీన్ని రిజా దీన్ని రిజాల్వ్ నా ఇష్టం నాకు చేత కాదు మీరు ఎవరు తోచినట్టు వాళ్ళు చేసుకోండి చెప్పారు స్మృతులంటే అలా ఉంటాయి బుద్ధుడు ఏం చేసేటంటే అవన్నీ నాకు నీ అనుభవాన్ని నువ్వు చూసుకో నా అనుభవంతో నేను చెప్తున్నాను నీ అనుభవంతో నువ్వు తెలుసుకో నేను చెప్పాను కాబట్టి అని నువ్వు పెట్టుకోవద్దు నేను చెప్పిందాన్ని నీ అనుభవంతో నువ్వు తెలుసుకో అని అన్నాడు బుద్ధులు ఆయన శృతులను స్మృతులను కూడా పక్కన పెట్టాడు అంచేతనే బుద్ధ ధర్మము భారతదేశం నుంచి బయటికి పోయింది ఎందుకంటే శృతులు స్మృతులు లేని ధర్మము భారతదేశంలో మనుగడ సాగించలేదు ఈ నేలలో బతకాలంటే దానికి శృతి స్మృతి సంబంధం ఉండాలి అంచేతనే ఈ సత్యాన్ని క్రిస్టియన్స్ కూడా గ్రహించి వాళ్ళు కూడా బైబిల్ వేదము క్రీస్తు దేవాలయము క్రీస్తు క్రీస్తు అవతారము క్రీస్తు భరతనాట్యము క్రీస్తు సంగీత అనే తర్వాత బృహదారణ్యకు ఉపనిషత్తులో ఉన్నది మా క్రీస్తే అదంతా ఈశా అంటే క్రీస్తే అని వాళ్ళు వేదంతో ముడిపెట్టారు అది ముడిపెట్టాకనే సౌత్ ఇండియాలో వాళ్ళు గ్రో అయ్యారు లేకపోతే వాళ్ళకి గ్రోత్ ఉండేది కాదు వేదంతో ముడిపెట్టాకనే గ్రోత్ వచ్చింది అప్పుడే ఈ కన్వర్షన్స్కి భయపడే వాళ్ళు కూడా ఈ ట్రిక్ ఈ ఈ కిట్కు వాళ్ళు పట్టుకున్నారు అంతదాకా బ్రిటిష్ వాడు ఉన్నంతకాలం టూ పెర్సెంటే గ్రోత్ వాళ్ళది టూ పెర్సెంటే క్రిస్టియన్ పాపులేషన్ బ్రిటిష్ వాళ్ళు ఏళ్ళు వాళ్ళు పరిపాలిస్తే రెండు శాతం క్రిస్టియన్స్ ఉన్నాయి దాన్ని పెంచలేకపోయారు వాళ్ళు రాజ్యాధికారం ఉంది కూడా వెంటనే ఇగో ఈ రకమైన కనెక్షన్స్ పెట్టేసి ఇప్పుడు పది శాతం దాకా పట్టుకొచ్చున్నారు ఈ కిటుకు వీళ్ళకి తెలుసు ఈ కిటుకు వాళ్ళు తెలుసుకున్నారని వీళ్ళు తెలుసుకున్నారు తెలుసుకుని వీళ్ళేమంటున్నారు యు షుడ్ నాట్ వేదం అని ఎందుకు అన్నానికి వీల్లేదు దేవాలయం అనడానికి వీల్లేదని వీళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారు వీళ్ళలో మళ్ళీ ఓ ద్వైధీభావం వచ్చింది కొనలేదా వాడు గిరిగడా తిరిగి వేదం దగ్గరికి వచ్చాడు కదా పోనికి రాదు ఏదో పేరు మీద వచ్చాడు లేటెస్ట్ ఎంబ్రేస్ మన కొంతమంది అభిప్రాయాలు చెప్తం చేశారు మనకి చాలామంది దేవతలు ఉన్నారు ఇంకో దేవతను పెట్టుకుందాము వాడు వేదమనే అంటున్నాడు కదా మన పద్ధతులే హారత అంటాడు విగ్రహారాధన చేస్తాడు మేరీ మాత అంటాడు జగన్మాత మేరీ మాతయే జగన్మాత ఆ ఒకటి రెండు పదాలు జీసస్ మేరీ ఈ రెండు పదాలే కనపడుతున్నాయి ఈ రెండింటిని కొంచెం ఇండియనైజ్ చేసేసి జీసస్ని ఈషా అండి చూడండి మేరీని మురుడా అని కొంత అలాగే కవర్ చేస్తే what is the difference there is no difference same it is this is called the power of hinduism hinduism ain't just ante it doesn't oppose it adopts and appropriates appropriations adoption and appropriate great forward ee power chusi vallu oniki potharu aayma vrodhu hindu motham rolu ki velladdu velthe man ingestundadi దట్ ఈస్ ది పవర్ ఆఫ్ హిందూ ఇప్పుడు మీరు భయపడాల్సిందేము ఏమి లేదు వన్మోర్ దేవత షిరిడి నుంచి వచ్చినట్టుగానే ఇటు నుంచి ఇంకో దేవత వాటి ఫ్రెండ్స్ అటు సౌత్ నుంచి ఓ దేవత వచ్చింది ఇటు మహారాష్ట్ర నుంచి షిరిడి నుంచి ఇంకో దేవత వన్ మోర్ దేవత యథార్థంగా ఒకే ఆత్మతత్వం చూడండి ఇప్పుడు నేను చెప్పిన ఫిలాసఫీ ఎలా ఉండవు బ్రహ్మసూత్రం బాధ ఉన్నాను సోసం సోషల్ ఫిలాసఫీ కూడా దాంట్లో పెట్టాము వాట్ ఎవర్ మన అనుభవం నీ అనుభవమే నీకు దారి చూపుగాక అని బుద్ధుడు చెప్పాడు శంకరులు చూడు అప్పుడప్పుడు నీ అనుభవాన్ని నిన్ను బొలతా కొట్టిస్తున్నాయా శృతి తీసుకో శృతి అంటే మొత్తం అంతా కాదు యోగ్యంగా వివేకంతో ఈ మార్కెట్కి వెళ్ళి కూరలు పట్టుకున్నామంటే మొత్తం అన్ని రకాల కూరలు పుచ్చి వంకాయలు మంచి వంకాయలు అన్ని పట్టుకొస్తారా పట్టుకున్నారు ఒకటే పట్టుకొస్తారు స్మృతి నీ అనుభవము ఇద్దరికీ ఎంత తేడా చూసారా ఆయన ఇప్పుడు మళ్ళీ ఆ పాయింట్ దగ్గరికినండి అపిచ సర్వేషాన్న ప్రత్యక్షమే తి మనకందరికీ కూడా అనుభవంలో ఉన్న విషయం ఏమిటి చికీర్షితం అర్థం అనుతిష్టం మీరు చేయకూరిన పనిని మీరు చేస్తారు కదా మీరు చేయాలను చేయకూరే పనిని చేస్తున్నారు ఆ కాంటెక్స్ట్ని ఒక్కసారి మీరు చూసుకోండి ప్రతిసారి మీరు ఎన్ని పనులు చేసినా చేయగోరే చేస్తారు కదా ఆ కాంటెక్స్ట్ చూసుకుంటే అది ఎలా ఉంటుంది తస్య వాచకం శబ్దం పూర్వం స్మృత్వాడు కొండని తయారు చేయాలని కోరుకుంటాడు మొట్టమొదటి తయారు చేస్తాడు కోరుకుని తయారు చేస్తాడు దాని ప్రాసెస్ ఎలా ఉందంటే ముందు ఘటం అంటారు ఘటం కరోమి కరోమి అన్నాడు కాబట్టి ద్వితీయ విభక్తి పెట్టాడు బట్ అదర్వైజ్ ఘట శబ్దాన్ని స్మరిస్తాడు విభక్తిదేముంది స్మరించేది ఘట శబ్ద ఘట శబ్దాన్ని స్మరించి తర్వాత ఆ తాను స్మరించిన శబ్దమునకు కావలసిన రూపాన్ని ఘటింపజేస్తాడు ఆ రూపం ఘటిల్ ఇట్లా చేస్తాడు ఆ రూ ఉన్నది మట్టే అంతకుముందు అదే మట్టి ఇప్పుడు అదే మట్టి కానీ ఆ శబ్దము దానికి తగిన రూపము ఆ మట్టికి తీసుకొస్తాడు కాబట్టి శబ్దము నుండియే ఘటము వచ్చింది వాడు ఘట శబ్దాన్ని మర్చిపోయాడు అనుకోండి ఘటం చేయలేడు అప్పుడప్పుడు వీడు కాలు గాలిన పిల్లిలా తిరుగుతూ ఉంటాడు ఇంట్లో ఏమిటి అలా తిరుగుతున్నాయి అంటే నేను ఏదో గుర్తు రావట్లేదు ఏదో మర్చిపోయానంటా ఏమిటి ఏమిటి ఏది గుర్తు రావట్లేదు అదే కదా మరి నేను ఏదో ఒక పని చేయాలనుకున్నాను అది ఏం గుర్తు రావట్లేదు ఏదో ఒక వస్తువుని తీసి ఏదో చేయాలని అది ఏ వస్తువు ఏమిటి గుర్తు రావట్లేదు అని కాలుగాలిన పిల్లిలా తిరుగుతాడు ఎందుకు గుర్తు రావడం ఎందుకు గుర్తు రావాలి కూడా చేయాలి అంటే కనుక శబ్దపూర్వికా సృష్టి తజాపతేరీ స్రష్టు సృష్ే పూర్వం వైదికాశబ్దా మనసి ప్రాదుర్బూ అదేవిధంగా సృష్టికర్త ప్రజాపతి గారికి కూడా సృష్టికి పూర్వమునందు ఆ వైదిక శబ్దములు మనస్సులో అలా ప్రత్యక్షమైనవి అవి ఆవిష్కరించబడినవి ఆ శబ్దములకు తగ్గట్టుగా ఆయన సృష్టి చేసినాడు అసర్గ్రం అనగానే మనుషులను సృష్టించాడు ఏతే అనగానే దేవతలను సృష్టించాడు ఇందవహ అనగానే పితులు దేవతలను సృష్టించాడు పశ్చాత్ తదనుగతానర్థాన్ ససర్జేతి గమ్యతే ముందు ఆ అర్థ పదములను స్మరించి తరువాత ఆ పదములకు తగిన రూపములను సృష్టించు ప్రతి పదానికే ఒక రూపము కలిసి ఉంటుంది ఘటము అనగానే ఓ రూపము పేడాత అనగానే మరో రూపం ఆ రూపములను సృష్టించము ససర్జ मंच प्रयोग ससजद सृज अने धातु ससद तथा च्रुति इध विषयानी श्रुति सभूतिव्याहत् सभूमिमसृजता भूरादिशब्देभ्यवा మనసి భూరాది భూరాదిలోకాన్ సృష్టాన్ దర్శయతి సో ఈ తైత్రీయ శృతి తైత్రీయ బ్రాహ్మణంలో ఉంది ఏమని ఇది కూడా అలాగే చెప్తా ఆయన లోకములను అలా సృష్టించాడు ఎలా సృష్టించాడు ముందు ఆ లోకమును చెప్పే శబ్దమును స్మరించి ఆ తర్వాత ఆ లోకమును సృష్టించాడు భూరితి యాహరత్ భూహో అన్నాడు అండ్ యాహృతి అని పేరు యాహృతి అంటే పలికిన పలుకు అని తెలుగులో అనువాదం ఇంగ్లీష్లో అటరన్స్ అంట పలికే పలుకు పలుకు యాహృతి అంటే పలుకు భూహు అనేది ఒక పలుకు ఆ పలుకు ఆయన నోటం పడి వచ్చింది భూహు గుర్తొచ్చి భూ అన్నాడు భూలోకాన్ని సృష్టించాడు స భూరితి వ్యాహరత్ స భువమసృజత భువ ఇది వ్యాహరత్ భువమసృజత సువరితి వ్యాహరత్ సువమసృజతమస్మాకం పునః శబ్దమేత్యా శబ్ద ప్రభవత్వముచ్యతే టాపిక్ అయిందండి ఇది కొత్త టాపిక్ ఇది అంటే శబ్దమునండి ఇంకా విరోధం లేదు ఇప్పుడు శబ్దే విరోధ ఇది సార్ శబ్దంలో విరోధం లేదు అసలు ఈ విరోధం దేవతకి విగ్రహం ఉందా లేదా అసలు కథ చాలా పొడుగాటి కథ నీకెందుకే ఆ దేవతకి విగ్రహం ఉంటే నీకేమిటి లేకపోతే అంటే దేవతకి కూడా వేదాంతము నుండి అధికారము కలదు అన్నట్లయితే విగ్రహం ఉండితేరాలి విగ్రహం లేకుండా శ్రవణ మన్ననాలు ఎలా ఉంటాయి కాబట్టి దే వేదాంతము నుండి అధికారం ఉంది అంటే విగ్రహం ఉండాలి విగ్రహం ఉంది అంటే శబ్దంలో విరోధం ఎలాగా విగ్రహం ఉంటే నశిస్తుంది రూపం నశిస్తే శబ్దం నశిస్తుంది శబ్దం లేతే నశించే రూపానికి కలిసి ఉంటుంది శబ్దము నశించిన దానితో సమానము కాబట్టి ఆ శబ్దం లేకుండా అయిపోతుంది ఇప్పుడు డయోడ్ అనే శబ్దం ఎక్కడన్నా ఉందా డయోడ్ నేనేదో పట్టుకొచ్చాను నా ఫిజిక్స్ ఆ లెవెల్లో ఉంది కాబట్టి నేను పట్టుకొచ్చాను ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళి డయోడ్ అంటే ఏమిటని అడగండి అదంతా మేము ఎప్పుడూ వినలేదన్నాండి వినోబల్ హెడ్ ఏదో ఓడ్ ఓడ్ టు బ్యూటీ బై జంగ్ కిట్స్ ఇలాంటివేమో విన్నాం కానీ డయోడ్ అనే మాట మేము వెళ్ళలేదు శబ్దం లేదంటే శబ్దం అనిత్యం అయిపోయింది అది శబ్దే అంటే వేద శబ్దం అనిత్యం అవుతుంది శబ్దే విరోధ ఇప్పుడు దానికి దృష్టాంత దానికి ఆ విరోధాన్ని పరిహరించాలి అనిత్యం ఏం కాదయా ఆకృతి శబ్దానికి అర్థం ఆకృతి ఎత్తి కాదు ఎత్తులు పుడతారు పోతారు ఆకృతి అలాగే ఉంది పైగా సృష్టి అంతా శబ్దం నుంచి వచ్చింది సృష్టికి పుట్టుట జిట్టుట ఉన్నాయి సృష్టి ప్రళయము శబ్దానికి లేవు సృష్టికి పూర్వము శబ్దమే ఉంది శబ్దము నుంచే ఇది పుట్టింది అత ప్రభవ కాబట్టి శబ్దే విరోధ శబ్దం ఎక్కడ అనిత్యం అయిపోతుందో అని వెంగ వైదికుడికి ఆ విరోధం పరిహరించడం అయిపోయింది టాపిక్ అయిపోయింది అయితే ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నారు శబ్దం శబ్దం నుంచి జగత్తు పుట్టింది కదా ఆ పుట్టింది శబ్దం శబ్దమానే క్యా హోతా హై మరి రాసింది ఇలా రాస్తే అదే శబ్దం వాట్ ఈజ్ శబ్ద అలాంటి చర్చ ఒకటి ఉంటుందని కూడా లోకంలో మీకు అనుభవం ఉండదు అలాంటి చర్చ మీరు చెప్పండి శబ్దం అంటే దీని మీద ఒక పెద్ద విచారం శబ్దం నుంచి సృష్టి కదా ఏమిటి నీ అభిప్రాయం ఏమిటి ఆ శబ్దం అంటే అర్థం ఏమిటి ఆ శబ్దం అంటే ఏమిటి అసలు ఓ క్యా హోటా దేని నుంచైతే సకల సృష్టి వచ్చిందో ఆ శబ్దము ఓక్యా హై చెప్పమని రిప్లై స్ఫోటమిత్యాహా స్ఫోటము అనేదే శబ్దము ఇప్పుడు అకారా తత్వం నింగో రామశబ్ద రాముడు అనే శబ్దాలను మీరు వల్లించారు కదా అక్కడ రామ అనేది శబ్దం అన్నారు రామ అంటే అక్కడ ప్రింట్ చేసింది ఆ శబ్దం లేకపోతే నేను పలికాను అది శబ్దమా లేక మీరు విన్నారు మీరు విన్నది శబ్దమా ప్రింట్ అయ్యింది శబ్దమా నేను ఉచ్చరించింది శబ్దమా మీరు విన్నది శబ్దమా ఇవి ఏవి కూడా శబ్దం కాదు ప్రింటెడ్ వర్డ్ ఈజ్ నాట్ ది వర్డ్ స్పోకెన్ వర్డ్ ఈజ్ నాట్ ది వర్డ్ హేడ్ వర్డ్ ది వర్డ్ దట్ యూ లిసన్ టు ఈజ్ నాట్ ది వర్డ్ ఆ శబ్దాన్ని ఆ సౌండ్ విన్న ఒక ఫ్లాష్ వస్తుంది మీ మైండ్లో మీ లోపల మైండ్ను కూడా అనద్దు మీ లోపల ఒక ఫ్లాష్ వస్తుంది ఆ ఫ్లాష్ ఏమిటి అర్థ జ్ఞానం కలుగుతుంది అదిగో ఆ ఫ్లాష్కి శబ్దము అంటారు అది ఆ ఫ్లాష్ ఎంత టైప్లో వస్తుంది అలా ఎక్స్ప్షన్లో వస్తుంది రామా అన్నాను మీకు జ్ఞానం కలిగిందా ఏమండి ఆ జ్ఞానం కలగడంలో క్రమం ఉన్నది ఏమిటి రామాను ఉచ్చరణ నా పెదాలు కదులుతున్నాయి శబ్దం పుట్టింది సౌండ్ పుట్టింది శబ్దం కాదు సౌండ్ పుట్టింది ఆ ధ్వని పుట్టింది ధ్వని ఆ ధ్వని తరంగములు మీ చెవి మీద పడ్డాయి చెవికి సెన్సేషన్స్ వచ్చాయి శబ్దని తరంగముల యొక్క సెన్సేషన్స్ వచ్చాయి ఆ సెన్సేషన్స్ మైండ్లో సౌండ్ సెంటర్ ఒకటి వెళ్తాయి అక్కడ వి ఇంటిగ్రేట్ అవుతాయి ఇంటిగ్రేట్ అయ్యి మీకు జ్ఞానం పుట్టింది ఆ జ్ఞానములకు శబ్దం పేరు ఈ మొత్తం అన్నీ శబ్దం కాదు అది శబ్దం కాబట్టి వాళ్ళు ఎలా ఆలోచించారో చూడండి దానికి ఆ జ్ఞానము పుట్టే ఆ క్షణం ఉంది ఆ క్షణంలో ఆ జ్ఞానం పుట్టే సందర్భం దానికి ఒక పేరు పెట్టుకున్నారు వాళ్ళు స్ఫోటం అని పెట్టారు నపుసంగ శబ్దం జ్ఞానం జ్ఞానే జ్ఞానాన్ని ఇలాగా స్ఫోటం స్ఫుటే స్ఫోట స్ఫోటం అనే పదం అక్కడి నుంచి స్ఫుట అనే ధాతం నుంచి శబ్దం నుంచి వచ్చింది స్ఫుట స్ఫుటమగుచున్నది స్ఫుటము స్ఫుటము అంటే తెలివిట స్పష్టముగా తెలివిట క్లియర్గా తెలివిట స్ఫుటంగా ఉన్నదా అని అడుగుతారు స్ఫోట ఈ స్ఫుటములో రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి టు బికమ్ క్లియర్ అండ్ ఆల్సో ఎక్స్ప్లోషన్ అనే మాట కూడా ఉంది విస్ఫుటముగానున్నది వ్యాసము విస్ఫుటముగానున్నది అంటే సుస్పష్టముగానున్నది విస్ఫుటాకి గుణం చేయండి స్ఫుత్ అన్నది స్ఫుర్తికి గుణం చేయండి పుగంతల భూపథ గుణం చేయండి విస్ఫోటము అని ఆ విస్ఫోటం ఎక్స్ప్లోషన్ వి తీసిపారండి ఎందుకంటే వి అన్నది బయట జరిగే ఎక్స్ప్షన్స్కి వి లోపల ఇట్స్ అన్ ఎక్స్ప్షన్ ఒక ఒక వ్యాక్యూమ్ ఉంది మీలో మీరు నాకేసి అలా చూస్తున్నారు ఒక వ్యాక్యూమ్ ఉంది మీరు సపోజ్ నాకేసు చూస్తున్నారు మీలో వ్యాక్యూమ్ లేకుండా ఏవేవో ఆలోచనలు ఉన్నాయనుకోండి మీరు నాకేసు చూస్తున్నట్టు కాదు పాఠం వింటున్నారు మీ మైండ్ వ్యాక్యూమ్లో ఉంటేనే పాఠం విన్నట్టు మీ మైండ్ ఏంట వ్యాక్యూమ్ లేదండి చాలా అంశాలు ఉంటాయి ఇంకా మీరేం పాఠం విన్నారు అర్థమైందా కాబట్టి పాఠం వినేప్పుడు ఎంటీ మైండ్ ఉండాలి ఎంటీ మైండ్ నాట్ బ్లాంక్ మైండ్ బ్లాంక్ మైండ్ అంటే నిద్రపోతూ ఉంటాడు అలా కాదు జోగుతూ ఉంటాడు అది కాదు ఎంటీ మైండ్ ఉండాలి మీరు మీరు చూసుకోండి మీరు నాకేసి చూస్తున్నారు కదా వింటున్నారు కదా మీ మైండ్ ఎంటీగా ఉంటుంది ఆ ఎంటీగా ఉన్నప్పుడే నేను చెప్పింది మీకు తెలుస్తుంది సపోజ్ మీరు నాకే చూస్తున్నారు నేనేదో మాట్లాడుతున్నాను కానీ మీరు ఇంటి దగ్గర ఏదో డబ్బు ఎవరికో ఇచ్చొచ్చారు అది వాడు సరిగ్గా చేస్తున్నాడో లేదో అని గుర్తొచ్చింది అప్పుడు మీరు చూస్తున్నారు మాట్లాడుతున్నాను ఏవో వింటున్నారు కానీ వాస్తవంలో మీరు వింటలేదు కాబట్టి ఏది శబ్దము పెదవులు గదిపితే శబ్దం ఉంటుందా పెదవులు గదిపితే శబ్దం వాటి అబౌట్ ఈ న్యూస్లో వాడు ఇలా ఇలా ఇలాంటి ఉంటుందో ఒక ఆవిడ అది శబ్దం కాదా అది అది శబ్దమే ఆవిడ ఇలా ఉంటుంది కదండి అంటే వీడు విని వీడు ముఖం ఇలా వెలుగుతుంది వాడికి అర్థం అవుతుంది అది శబ్దం కాదా అది అది శబ్దమే కాబట్టి శబ్దము అంటే పలికేది వినేది శబ్దం కాదు స్ఫుటించేది ఏదో అదే శబ్దం స్ఫుటించాలి స్ఫురించడమని కూడా అనొచ్చు తెలుగులో సంస్కృతమేదిను స్ఫురణము అని అనొచ్చు కానీ అదటి ఎక్స్ప్లోర్షన్ అనే ఐడియా రావాలి బికాజ్ ఇట్ ఈజ్ మోమెంటరీ ఇట్ ఈజ్ ఇట్ ఈజ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్లో వస్తుంది ఆ ప్రాసెస్ మీకు అలవాటైపోయి దాని గురించి తెలియట్లేదు ఇప్పుడు మనం దాన్ని పరిశీలిస్తే అవును కదా అనిపిస్తుంది అది శబ్దం ఇప్పుడు మీకు బాగా అనుభవానికి వస్తుంది మీరు ఏదైనా మర్చిపోయి కాలుగాలిని పిల్లిలా తిరుగుతున్నారనుకోండి అప్పుడు ఏమిటి రాదు ఏదో వెతుకుతున్నారు నాకేమిటో తెలుగుతుంది అంటే అది అది ఏమిటో నాకు వచ్చింది ఏమిటి పొద్దున్న మీరు చెక్ ఎక్కడో పెట్టారు అంటాడు అదిగో అది శబ్దం అంటే దట్ ఈస్ ది శబ్ద స్ఫోట ఉండాలి అని వాళ్ళు చెప్పారు ఇది వైయాకరణుల యొక్క సిద్ధాంతం వైయాకరణలు కూడా ఫిలాసఫర్సే అంటే వైయాకరణలో ఎలా వచ్చిందంటే పాళిని ఈజ్ నాట్ ఎ ఫిలాసఫర్ పాళిని ఈజ్ ఎ ఫైలాలజిస్ట్ ఈ మాట మీరు ఈ ప్రాచీన పండితులు విన్నారంటే వాళ్ళు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు ఎందుకంటే వాళ్ళ దృష్టిలో పాళిని ఫిలాసఫరు నాగేశ భట్టు తర్వాత వాడు ఏం చేశాడంటే స్ఫోట సిద్ధాంతం పెట్టి దాంట్లో ఈ మహర్షులందని చొప్పించాడు వాళ్ళు పాపం వేమే వాళ్ళు శబ్ద సాధుత్వాన్ని స్టడీ చేసి వదిలేశారు పాళిని గారు ఆయనకు ఆ పదములు అక్షరములు వాటి యొక్క మూమెంట్ ఆయనకు అంతటా అలా తెలుస్తూ ఉంటుంది ఖరిచా పక్కన కర్ర ఉన్నప్పుడు అది జస్సుగా ఉండడానికి వీలు అది చర్ర ఎందుకంటే పలికేప్పుడు కూడా అది పక్కన కర్ర ఉంటే ఇంకా అది జస్సుగా ఉండద్ది అది చర్ర అవ్వాలి లేకపోతే పలకడం కష్టం దాన్ని ఫైలాలజీ అంటారు ది సైన్స్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్ షడో కస్సి షా పక్కన సా ఉంటే ఆ షాని షాలా పెట్టి మీరు ఉచ్చరించలేరు షా సా ఉచ్చరించండి చూస్తాను షా షా సా షా కింద సా పలకండి ఎలా పలుకుతారు కాకింద సా పలకండి విశ్వక్షేనుడు అంతే షా పక్కన సా ఉంటే ఆ షాని కాచేసేసుకో అది ఆయన పైలాలజిస్ట్ ఆయన ఇజెస్ సైంటిస్ట్ ఇట్స్ ఎస్ సైన్స్ పైలాలజీ ఇట్ ఎస్ సైన్స్ పాణినిని పాశ్చాత్యులు అధ్యయనం చేసి వాళ్ళు అన్నారు వీళ్ళు వీళ్ళ కోపస్థమూకాలి వీళ్ళు వీళ్ళకి ఏం తెలీదు ఇంకే సూత్రాలు వల్లించడం తెలుసు తప్ప సూత్రాలు వృత్తి ప్రయోగాలు ఆ భట్టు వచ్చి రాసిన ప్రయోగమే ప్రయోగం ఇంకా వీడి జీవితంలో వీడి సొంత ప్రయోగం అన్నది ఏదీ ఉండదు అసలు బొట్టొచ్చి పర్మిషన్ అడిగి చేయాలి మళ్ళీ ప్రయోగ ఏదైనా చేస్తే ఎందుకు అంతకాదికి ఇంత వ్యాకరణం చదివి ఉపయోగమే ఉంది సో నేను మొన్న పండిత సదస్సులో అడిగా మనోకామనా అనే పదాన్ని మీరు అంగీకరిస్తారా అంగీకరించారా అని అడిగా అన్నాను అడిగితే మేము అంగీకరించము అని అంటే నేనున్నాను మీరు అంగీకరించము అంటే ఎలా కుదుర్తుందండి అక్కడ మనోకామనా దేవిని ప్రతిరోజు లక్షల మంది భక్తితో శ్రద్ధతో పూజించుకుని వెళ్తూ ఉంటారు నార్త్ ఇండియాలో మేము అంగీకరించము అంటే ఎలా జరుగుతుంది మీరు ఏదైనా ఓ పద్ధతి చూడాలి దానికి ఓ వార్తీకహట రాయండి కుప్పోహ అనే సూత్రం కింద మనశ్శబ్దానికి కామనాశబ్దం పరమైనప్పుడు ఓకారము అంగీకర అంగీకారమే అని అలాగే ఏదైనా ఓ వార్తికహట రాసుకోండి నేను ఏదో కథ చెప్తున్నా మీకు స్ఫోటం అది శబ్దం మీ బుద్ధిలో అలఫట్ అది మీకు అలవాటైపోయి మీరు గుర్తుపట్టలేకపోతున్నారు గుర్తుపట్టే సందర్భాలు మీకు నేను చెప్పాను మీరు మర్చిపోయినప్పుడు ఎవడైనా అంటే థక్ మన గుర్తుకొస్తుంది అది అది స్ఫోట ఉంటే అంతటా స్ఫోటమే రామానగానే స్ఫోట అక్షణంలో ఇట్ ఈజ్ అన్ ఎక్స్ప్లోషన్ దేని ఎందు జ్ఞానం ఉన్నందు జ్ఞానం ఆ జ్ఞాన ఆ జ్ఞానమునందు జ్ఞానస్వరూపమునందు ఒక బుడు అను బొబులు పైకొచ్చింది అదే అదే స్ఫోట అదే శబ్దము అని వైయాకరణులు అన్నారు నేను నాకు వచ్చింది ఏదో చెప్పాను స్ఫుట్యతే ఇది స్ఫోట వర్ణాభివ్యంగ అర్థి కాబట్టి స్ఫోట అంటే స్ఫుట్యతే ఇది స్ఫోట ఏదైతే ఫుట్ అని వస్తుందో ఫుట్ అని కాదు నిజానికి ఫట్ అని అర్థం ఏదైతే ఫట్ ఉంటుందో ఏమిటది అర్థం అర్థమే కదండి శబ్దం ఏ శబ్దాన్ని వినగానే ఫట్ అర్థం ఆ ఫట్ వచ్చే జ్ఞానమే యథార్థమైన శబ్దము అంచేతనే మీకు ఆ ఫట్ లేకపోతే దాన్ని శబ్దం అని ఇప్పుడు గగబ అన్నాను అది శబ్దమా గగబా అన్నది శబ్దమా అజంత శబ్దమా అది కాదు ఎందుకని ఏది స్ఫోటం లేదుగా స్ఫోటం ఉండాలి ధ్వని వేరు శబ్దం వేరు గగబ అంటే ధ్వని అయింది కానీ శబ్దం కాలే రామా అంటే శబ్దం ధ్వని కాదు శబ్దం కాబట్టి ఈ స్ఫోటకి శబ్దం అని పేరు వైయాకరణల సిద్ధాంతం పాణ్యం చెప్పలేదు దీన్నేమీ తర్వాతి కాలంలో ముఖ్యంగా నాగేశ భట్టు అని ఒకడు ఉన్నాడు ఆయన ఇంకా వెళ్ళేవాళ్ళు ఉన్నారు చెప్తారు యోగశాస్త్రంలో ఇక్కడ యోగశాస్త్రంలో దీన్ని పట్టుకుంటారు నాగేశ భట్టు గట్టివాడు ఆయన మంజూషా అని ఒక అది ఇంత పుస్తకం తర్వాత పండితులు చూసి దీన్ని ఎవరు చదవలేడా పోదే అని దాన్ని కండెన్స్ చేశారు లఘు మంజూష అని అది ఇంత పుస్తకం తర్వాత దీన్ని కూడా ఎవరు చదవలేరు అని పరమ లఘు మంజూష అని కండెన్స్ చేశారు ఎక్కడైనా సిలబస్లో అదే ఉంటుంది ఎంఏలో ఉంటుంది ఎంఏ ఫైనల్ ఇయర్లో పరమ లఘు మంజూష సిలబస్లో ఉంటుంది పాఠం చెప్పినా అదే చదువుకున్నా అందే లఘుమున్ జూషా మున్జూషా దొరకను కూడా దొరకం లేదు దాంట్లో ఈ స్ఫోటవాదాన్ని బాగా బలంగా ప్రతిపాదిస్తారు అది శబ్దము అంటే అది ఆ జ్ఞానస్వరూపంలో స్వరూపంలో అది స్ఫుత్ ఉంటుంది దీన్ని రహస్యం ఏంటంటే మీ స్వరూపము ఈ మధ్య మాంసాలు కావు మనం ఏమైపోయామంటే తిండి రోగము ఈ రెండికి బాగా కట్టుబడిపోయి ఇలా తయారయ్యా ఆయన అశురుగ్రం ఇది మనుష్య అంటే ఆయన సృష్టి అలా చేశాడు ఎంతసేపు తిండి మందు రిక్షౌషం ఉజ్యత వుంది వృక్షౌషధం ఉజ్యతీ దీంట్లో ఉపదేశ మజ్జికలో ఏవో ఉన్నాయి కదండి క్షుద్వ్యాధిశ్చికిత్సతాం ప్రతిదినం భిక్షం భుజ్యతాం నేను స్వామిజీ కూర్చుని భోజనం చేస్తున్నాం భోజనం చేస్తుంటే ఏదో ప్రసక్తి వచ్చింది ఎవరో ఏదో అన్నారు ఔషధం చేసినట్టుగా భోజనం చేయాలి నన్ను స్వామిజీ ఏమయ నువ్వు ఏదాంత పాఠాలు చెప్తావు కదా భిక్షం భుజ్యతామంటే అర్థమే చెప్పండి అంటే ఈయన ఇలాంటి ప్రశ్న ఉంటాడేమిటి చిన్నపిల్లలు చెప్పే పదం కదా అది అయినా శంకరుల వాక్యం కదా పోతే చెప్పుకున్నాడు అది భిక్ష ఔషధమును వలే పూజించవలను అని నేను చెప్పాను అంటే నీకు తెలీదు తప్పు భిక్షాంచ ఔషధంచ భుజ్యత ముందు భిక్ష చేసేయటం లడ్డూలు అవి వేసుకు చేసేయటం తర్వాత ఔషధం అని చెప్పాడు ఎనీవే ఈ రకంగా భిక్ష ఔషధము సన్యాసులు కూడా భిక్ష ఔషధం ఎవరో భోజనం పెడతారు మనమేం కష్టపడక్కర్లేదు కూరలు ధర పెరిగిందనే బెంగ లేదు మిరపకాయలు ధర పెరిగింది మామిడికాయలు ధర పెరిగిందనే బెంగ లేదు ఎవరో పెట్టుకుంటారో ఇంత అవకాశం మనకి ఇస్తే సన్యాసులకి భిక్ష రోగం వస్తుంది మందు ఈ రకంగా దేహాభిమానంలో పడిపోయి ఉన్నారు మానవులందరూ వాళ్ళకి స్ఫోటవాదం ఏమీ తెలుస్తుంది ఏదో ఒకటి వా శబ్దం ఏదైతే కాఫీ దొరికిందేమో చూడండి ఏదైతే శబ్దం ఏదో వాళ్ళు వాళ్ళు కొట్లాడుకుంటారు మనకు అనవసరం ఏది శబ్దం అంటే వాటి శబ్ద ఇప్పుడు అదొక పెద్ద సమస్య కింద పెట్టద్దు అలా కాదు ఆ ఋషులు ఎలా ఆలోచించారంటే వాళ్ళకి దేహాభిమానం లేదు నేను అంటే చైతన్యమే నేను ఆ చైతన్యంలో వస్తున్నాయి ఇవి ఈ బుడగలు రామహా అవన్నీ చైతన్యంలో వస్తున్న కదలికలు అవన్నీ నా నా స్వరూపంలో వస్తున్నాయి జ్ఞానము నా స్వరూపం జ్ఞానం ఆ రకంగా వాళ్ళు పాపం దాన్ని పరిశీలించుకొని పెట్టుకున్నారు సరే మనకి నేను ఇప్పుడు ఇంత చెప్పినా మీకు స్పోటంటే దా ఎంత బాగుందని మీకు అనిపిస్తుంది కానీ ఇదంతా పూరోపక్షమే సిద్ధాంతం రాబోతుంది దీన్ని ఖండిస్తారు దీన్ని నిల నిలవనివ్వరు అంటే ఇంతలాగా ఆలోచన చేసినా కూడా ఇంకా దాని మీద పై మాట ఒకటి ఉంది ఇంకో పక్షం ఏమిటంటే వర్ణాహ అన్నది వర్ణాహ ఏవహి శబ్ద అనే ఒక ఆచార్యుడు ఆయన సూత్రమేది రాబోతుంది శబ్దము అంటే వర్ణములే ఇప్పుడు రామ ఉంది కదా రామహ అనేది శబ్దము ఏమిటి ఏది శబ్దం అంటే రామ అనే సౌండ్ ధ్వని వినగానే బుద్ధిలో కలిగే స్ఫోట అదే అసలు సిసలైన శబ్దము అదే అని వైయాకరు అంటే వీళ్ళు అంటున్నారు చూడబోయా స్ఫోట స్ఫోట అంటే ఏమిటి ఒక విలక్షణమైన విచిత్రమైన చెప్పశక్యము కానీ ఏదో ఒకటి అది అలా చెప్పాల్సి కదా అది ఫలానా అని చెప్పడానికి లేదు దానికి రూపం ఉండదు దాన్ని మళ్ళీ వాళ్ళే వాళ్ళ బ్రహ్మది స్ఫోట బ్రహ్మకి రూపం ఉంటుందా ఉండదు స్ఫోట అంటే ఏమిటో చెప్పమని అడిగారు వైయాకరణ అంటే మీరేమిటో మేము వేదాంతం నువ్వు బ్రహ్మ అంటే ఏమిటో చెప్పినా బ్రహ్మ అది అంటే ఏదో వాచోది వర్తం వాక్కులు దాన్ని చేరలేవు అంటే వైయాకరణ అన్నాడు అది బ్రహ్మ కాదు స్ఫోట అన్నాడు మొన్న ఒక పండితుడి అక్షరాధికరణంలో నేను కొద్దిగా కోప్పడ్డా ఆయన మీద కొంచెం కోప్పడ్డా ఎందుకంటే అహ్రస్వమ దీర్ఘం అస్థూలం అనను అనుంది అక్షరాధికరణంలో కాదు దీర్ఘం కాదు స్థూలం కాదు సూక్ష్మం కాదు అది ఆయన వర్ణాలైతే హ్రస్వవర్ణము దీర్ఘవర్ణము ఉంటుంది స్ఫోట హరస్వము హ్రస్వము దీర్ఘము ఉండవు వర్ణాహ అంటే రా దీర్ఘము మా హరస్వము ఇవి ఉంటాయి స్ఫోటలో ఈ హ్రస్వాలు దీర్ఘాలు మేము ఉండవు ఆ జ్ఞానమే ఉంటుంది తప్ప దాంట్లో ఇది హ్రస్వము ఇది దీర్ఘం అనే విచారం ఉండదు అంటున్నాడు అంటే నేను ఏమండి అక్కడ ఉన్నది స్ఫోట శబ్దము యొక్క విచారం కాదది బ్రహ్మ విచారం ఇంకొంచెం మీరు ముందుకు వెళ్తే నాణ్యోతోస్థిద్రష్ట నాణ్యోతోస్థి విజ్ఞాత అలా వస్తుంది అది పరబ్రహ్మ విచారం తప్ప అది శబ్దానికి సంబంధించిన విచారం కాదు అని అంటే ఆయన అంటారు మేము దాన్ని అన్వయిస్తాము అంటే ఏమిటి ఉపనిషత్తు బృహదారానికి ఉపనిషత్తు స్ఫోట గురించి చెప్తోంది అని అంటాము అని ఇలాగా వెర్రితలలు మేసిన స్ఫోటవాదకులు ఉన్నది బెదితాలలో వేయడం ఆ వృధానికి ఉపనిషత్తులో ఉన్నది మా స్ఫోటే అన్నాం ఈ క్రిస్టియన్ మిషనరీస్ అన్నట్టు వాళ్ళు ఏమన్నారో తెలుసునండి అసతోమ సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోన్మ అమృతంగమయ అనే ప్రార్థన మా క్రీస్తు గురించే ఎందుకు వీళ్ళు అక్షర బ్రహ్మణ అక్షర బ్రాహ్మణులు చెప్పిన ఆ బ్రహ్మ అది బ్రహ్మ కాదుది మీరు బ్రహ్మ అంటున్నారు అది స్ఫోటయే అని వాళ్ళు ఎనీవే ది పాయింట్ ఈజ్ స్ఫోట అంటే అది ఏమిటో చెప్పేది కాదు అది ఏమిటో చెప్పడం కుదరదు వెర వర్ణ అంటే మీకు తెలుస్తూ ఉంటాయి ఆ ఆ ఇ అవన్నీ అవే శబ్దము అవే అయితే వర్ణములే శబ్దం అవుతాయి అంటే ఒక క్రమంలో ఉన్న వర్ణములు శబ్దమవుతాయి రేఫ ఆకార మకార అకార విసర్గలు ఎన్ని వర్ణాలు వచ్చాయి ఐదు వర్ణాలు వచ్చాయి క్రమం ఉండాలి మర అనకూడదు కామ రాహమా అనకూడదు రామహ కాబట్టి క్రమముతో కూడిన వర్ణములే శబ్దము అని మీమాంసకుల నిర్ణయం స్ఫోటయే శబ్దము అని వైయాకరుగా వైయాకరణల నిర్ణయం వేదాంతులు శంకరులు స్ఫోటవాదాన్ని ఒప్పుకోవాలి మీమాంసకవాదాన్ని సమర్థిస్తారు అదంతా చూద్దాం పూర్ణం పూర్ణశం దత్ సత్ శ్రీకృష్ణార్పణము శ్రీ ప్రార్థన పూర్తి చేసి బాధ్యత మీదే ఇంకా నాకు ప్రార్థన చేసి ఓపిక కూడా లేదు ఎక్కడతో అయిపోయింది అంత ఓపిక అంటే అదేవర్